మరా బ్రహ్మణా బ్రహ్మణనుష్ణి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యప్రాన్ అస్మాచార్యపర్యం దందే పరంపరాయంతో మమాని ంద్రియాని పర్వాణి సంగం బ్రహ్మ ఉపనిషదన్ ఆహం బ్రహ్మ నిరాక్యాం నా బ్రహ్మ నిరాకరే అనిరాకరణమస్తరాకరం నేస్తూ తాత్మే ఉపనిషత్సర్మాస్ ప్రేమయ సుకు ప్రేమయ సుతు ఓం శాంతి శాంతి శాంతి సయ ఏమా ఐతాత్మ్యమిదం తం స ఆత్మా సత్వసు శ్వేతకేత భూయే మా భగవాన్ విజ్ఞాపయత్తి సభాోమ్యేవాచ అంటే షష్టాధ్యాయ చతుర్దశ సో సయ య అంటే మనిషి స్థూలమైన దానిని చూడ్డానికి దాన్నే సత్యంగా స్వీకరించటానికి దానిలోనే పురుషార్థాన్ని అంటే పురుషార్థము అంటే జీవితం యొక్క గోల్ లక్ష్యము ఆ స్థూలంలోనే పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు మనవుల యొక్క స్వభావం అలాగే ఉంటాడు సూక్ష్మం వైపుకి మనస్సు మళ్ళదు ఈ స్థూల బుద్ధులు అంటే బండస్వాధ్యాయమర్థం స్థూలాన్నే కృషి చేసచ్చం అనుకుంటారు అంతే పురుషార్థం కూడా పైగా పురుషార్థం కూడా స్థూలంగా ఉంటుంది అంటే పురుషార్థం అంటే పురుషార్థం గురించి చెప్పాలంటే స్వర్గం పురుషార్థం అంటారు ఓకే స్వర్గం పురుస్వార్థం మంచిది స్వర్గం అనగానే నేను అడగండి మీమాంస శాస్త్రంలో ఒక శ్లోకం ఒకటి స్వర్గానికి డెఫినేషన్ ఇచ్చాను ఆ డెఫినేషన్ నాకు ఆ శ్లోకం గుర్తులేదు జైవి మహర్షి ఇచ్చిన జవి మహర్షి శబరస్వామి కుమారుల భక్తులు వాళ్ళందరూ కర్మ మీమాంసలో దిక్తలు వాళ్ళు స్వర్గానికి ఎవరి డెఫినేషన్ ఇచ్చారంటే హెదరు దిచ్చిందని డెఫినేషన్ ఇచ్చారు ఆ శ్లోకం గుర్తులేదు నాకు వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్కి అర్థం లేదు సుఖము అని అనుకోలేదు సుఖములో ఏ సూ ఉందో స్వర్గములో కూడా అదే సూ ఉండే స్వర్గము అంటే సూ అర్ఘన సో అది ఆ సూయే ఉండే సంధిలో స్వామి తప్పిస్తే అది సు సో కాబట్టి అదే సూ కనుక స్వర్గము అంటే ఆ హృదయంలో ఉండేటువంటి ఆనంద స్థితికి స్వర్గము ఉంటారు ఆ విధంగా చెప్తారు మహాత్ ఆ విధంగా చెప్పేసి ఉద్రేస్తే మరి స్థూలబుద్ధి గర్తీలు కానీ స్థూలబుద్ధి తల వాడు ఎలా మాట్లాడతాడంటే స్వర్గము అంటే జరిగే లెవెల్ ఇక్కడ ఎలాగైతే ఒక లెవెల్ ఉందో అలాంటి లెవెల్ ఉంది ఎక్కడ ఉందంటే పైన ఉందంటే ఈ క్రింద పైన అనే మాటకు అర్థం లేదు అవి ఉద్దేదో మామూలు స్థూలంగా క్రింద మాట స్థూలంగా స్వీకరిస్తే పర్వాలేదు కానీ సూక్ష్మంగా అలంకిస్తే క్రింద పైన అనే మాట అయింది ఇప్పుడు మనం పై కొన్నాం అనుకోండి ఇప్పుడు తలుపునప్పుడు ఈ పైన అదే అదే స్వర్గం అనుకుంది అప్పుడు రేపు పెద్దన్న ఆ స్వర్గం మనకు కాళ్ళకై ఉంటుంది మేము ఇలా జరుగుతుంది అప్పుడు స్వర్గం ఉంటుంది కాళ్ళకంద ఉంటుంది మళ్ళీ రేపు సాయంకాలానికి మళ్ళీ రెచ్చి దొస్తుంది మళ్ళీ రేపు వెళ్ళిన పెద్దకి మళ్ళీ కాలక్రమకి వస్తుంది ఇప్పుడు ఇంతకి స్వర్గం తగడంలో తిందా కాబట్టి ఈ పైన మాట అది చాలా రిలేటర సైన్స్ లో చెప్పిన మాటది కాబట్టి దానికి అంత కొంత ప్రాధాన్యత మనం ఇవ్వకండి అది స్థూలంగా చెప్తున్నమాట తర్వాత ఓకే స్వంతం పై స్థూల బుద్ధి కలవడం ఓకే అక్కడ ఏముంటుంది అంటే ఏముంటుందంటే అన్ని భోగాలు ఉంటాయి ఏంటి భోగాలు ఏమిటో చెప్పు అంటే వీడికి తెలుసున్న భోగాలు ఏవో అవే చెప్తాడు ఇంకేం చెప్తాడు మీకు భోగాలు వీడికి తెలుసున్న భోగాలు చెప్తాడా లేకపోతే ఇంకేదైనా చెప్తాడండి తెలియంది చెప్తాడా తెలియని చెప్పగలుగుతాడాను తెలియదని చెప్పడానికి కూడా తెలియలేదనే సరిగా తెలిసి ఉండాలి కదా తెలిసి ఉన్నది చెప్తాడు కానీ తెలియలేదని చెప్తాడు వీరికి తెలిసిన భోగాలు ఏమిటి అదే ఇక్కడ లోకల్గా తమ ఏదో జరుగుతూ ఉంటుంది కొంత ఉల్లాసం కాబట్టి అక్కడ అమృతం అనే ఉంటుందంట పేరు పెడతాడు పేరు పెట్టి ఆ పేరే సత్యమని భ్రమపడుతూ నామకరణం చేసి భ్రాంతి పడుతూ సో అలాగే ఇక్కడ ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకేం భోగాలు ఉన్నాయి డ్యాన్స్లు పార్టీలో ఉన్నాయి అవి అక్కడ ఉంటాయంట అక్కడ డ్యాన్స్లు పార్టీలో ఉంటాయంటే మళ్ళీ ఎవరైనా హీ కన్సెప్ట్ యూనియన్స్ సో ఈ విధంగా ఒక లెవెల్ కింద వర్ణించి అదే పురుషార్థము అని చెప్తారు ఇది స్థూల బుద్ధి అలాగా ఒక లెవెల్లో స్థూల బుద్ధి పరవాడికి చెప్పినా కూడా పర్వాలేదు ఇప్పుడు కూడా గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది చూడండి ఇకొచ్చి ఎక్కడ పొరపాటు అవుతుందంటే అక్కడే ఇరుక్కుపోతారు కొంతమంది పెద్ద భయంకరమైన దోషం జీవితంలో ఏమిటంటే వి గెట్ స్టక్ అది భయంకరమైన దోషం మనిషి ప్రోగ్రెస్ అవ్వదు ఎక్కడో ఒకటో స్టెక్ అయిపోదు ఓ మహాత్ముని అడిగారు గురువుని మార్చా అని అడిగారు గురుపూరి సందర్భంగా ఎంతో చెప్తున్నాం అని అడిగారు అంటే ఇక్కడ మహాత్ములు చూడండి గురువు అన్నవాడు ఒక కర్సం కాదు గురువు అంటే తత్వం అండ్ దెన్ నీవు నీ గోల్ చేరి వరకు కూడా నువ్వు ఎవరి సహాయం అవసరం అయితే వాళ్ళ సహాయం తీసుకుంటూ ఉన్నారు గురువును మార్చొచ్చా అనే ప్రశ్న అనవసరం ఇప్పుడు ఇప్పుడు తోటకి పూర్వం కోనసీమ వెళ్లాలంటే రైలు దిగి రిక్షా ఎక్కి లాంచీ ఎక్కి దిగి బస్ ఎక్కి ఇది దాని లెక్క ఇది చేరేప్పటికీ ఇన్ని వాహనాలు మారాల్సి వచ్చింది నేను రైడే రైడ్ మార్చేనంటే విల్ సేమ్ డాజ్యమంటరీ ఇంకా రాజ్యమంటరీ దాటి వెళ్ళడం రైడ్ మార్చి రిక్షా వస్తాను ఆ రిక్షాలోనే కూర్చుంటానంటే అది వర్క్ అవుతుంది ఆ లాంచీలోనే అది వర్క్ అవుతుంది కాబట్టి అదేవిధంగా గురువు అన్నవాడు హీజ్ లైక్ ఎ మైల్ స్టోన్ మీరు అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఒక గురువు దగ్గర స్టక్ అయిపోయి ఉండకూడదు ఒక గురువు దగ్గర మీరు స్టక్ అయ్యారనుకోండి ఆ గురువు అదే ఎంకరేజ్ చేశారనుకోండి మిమ్మల్ని అంటే ఆయన మీ మీద డిపెండ్ అయ్యడని అర్థం మీరు ఆయన మీద డిపెండ్ అయ్యారు మళ్ళీ ఇంకొక సంసారం నిర్మాణం అయిన కదా సో గురు శిష్య సంసారం నిర్మాణం అవుతుంది అలా కాదు అల్టిమేట్లీ గురువు ఆత్మరూపంగా హృదయంలో ఉన్నాడు అనే తత్వమసి ఈశ్వరే గురు రాష్ట్రమేత అక్కడికి మీరు చేరుకున్నప్పుడే దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం అదే రస్మయ శ్రీ గురుమూర్తి అయ్యే నమోదం అంటే ఇప్పుడు ఈ గురుమూర్తి ఈ ఎక్కడ ఉన్నట్టు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు సో అక్కడ వరకు కూడా మీరు ఇంకా ఈ హెవ్ మాట తీసుకు అక్కడికి వెళ్లకుండా ఎవరైనా ఆపేదంటే ఈజ్ నాట్ డూయింగ్ ఎ సర్వీస్ టు కాబట్టి వీళ్ళకి ఎందుకు గురువు విషయంలో అలా అయిపోతారంటే భయం చేత ఈ గురువును మారిస్తే ఈ గురువు ఇంతవరకు ఆశీర్వదనం చేస్తూ గురువు ఎప్పటి ఏదైనా శాపం జరుతాడేమో అలా భయం చేతను భయము మనిషిని కట్టుబాటు ఖర్చుపాడేస్తుంది ఆ పాయింట్ ఎలా చెప్పేసి డేట్ ఫోర్ అటువంటి స్థూల బుద్ధితో ఆలోచించటం ఆ భయము ఎప్పుడూ పనికిరాదు ఆ సత్యాన్ని చెప్పటానికి ఎప్పుడు వెనుకాడరాదు సత్యాన్ని స్వీకరించడానికి వెనుకాడరాదు మనిషి భయం కారణంగా సత్యానికి దూరంగా నిలబడి ఉంటారు స్థూలంగా ఆలోచిస్తారు సో ఏమిటి భయం అంటే ఈ ఉన్న ఈ కొద్దిపాటి సౌఖ్యం పోతుందేమో అని భయపడుతూ ఉంటారు అలా భయపడుతూ ఉన్నవాడు ఎప్పటికీ సత్యాన్ని చేరుకోలేదు తెలివే కనుక భయాన్ని కామనలని విడిచిపెట్టాల్సి ఉంటుంది తర్వాత అంటే ఇంకా ప్రతిదాన్ని పెద్దమన్న అభిప్రాయం కాదు భయం విడిచిపెట్టనుంటాయి ఏదో నెత్తి మీద పిరిగిపోతుందనే భయం ఉండరాదు అటువంటి భయంలో మీరు సత్యాన్ని చేరుకోలేరు అవి విడిచిపెట్టాలి తర్వాత ఈ స్థూలముగా కనపడే పురుషార్థము లేదు అనే సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ఇప్పుడు ఏదో సుఖం మనకు పెద్ద గొప్ప సుఖం ఈ సుఖము ఇది స్థూల జగత్తు వల్ల మనం ఈ స్థూల జగత్తు నుంచి సూక్ష్మంలోకి సత్యంలోకి వెళ్తే ఈ రెంట్ సుఖం పోతుంది దీని నుంచి వంచితులం అవుతామేమో అని భయపడే వాడికి ఎన్నడూ సత్యాన్ని వాడు చేరుకోలేదు సూక్ష్మాన్ని చేరుకున్నవాడు స్థూలాన్ని లూస్ కాడు స్థూలాన్ని ఎన్నడూ హీవి హీవి నాట్ లూజ్ ఇట్ హీవి ట్రాన్స్మెంట్ సో నెక్లెస్ నామరూపాలు అని తెలుసుకున్న వ్యక్తి బంగారం నష్టపోదు ఆ నెక్లెస్ మీద ఉండే వ్యామోహం తప్పిస్తే బంగారం బంగారం అనేది ఉంటుంది ఎక్కడికి పోదు ఎవరు పెట్టగలరు కూడా ఇందుకు ఎవరికి కావాలి ఆ ఉన్న బంగారం ఉందో ఉన్నట్టే వాళ్ళ దగ్గర ఉండే బంగారం వాళ్ళ దగ్గర ఉంటుంది ఉండాలి కూడా ఒకళ్ళ బంగారం ఇంకొకళ్ళ దగ్గర ఉంటుంది సో ఇట్ రిమైన్స్ వేరిటీ కానీ దాన్ని దాని వ్యామోహం నుంచి మనం బయటపడతాం కాబట్టి సూక్ష్మాన్ని తెలుసుకున్నప్పుడు స్థూల జగత్తు అది మన నుంచి దూరం అయిపోదు అటువంటి బెంగేమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనిషి స్థూల బుద్ధి నుండి సూక్ష్మ బుద్ధికి నిరంతరంగా ప్రయాణం చేస్తూ ఉండాలి సయ యశోనిమ ఐకదార్త్మ్యం నిజము సర్వం స్థూలంలో ఒకదానికి మరొకదానికి సంబంధం ఉండదు దేనికి సెపరేట్గా ఇండిపెండెంట్ ఉన్నట్టు కనపడుతూ ఉంటారు వాటిల్లో వ్యాపకత్వం ఉండదు స్థూలమే వ్యాపకం కాదు నెక్వర్స్ అని కేవలం ఆ ఒక్క ఆ వర్ణన రెండో ఆధారాలన్నీ తిరిగి వెళ్ళేపటికి ఇంతటి వర్ణన వ్యర్థమైపోతుంది వేసే అట్లయి కాదు కాబట్టి అలాగే ఎక్కడికెక్కడికి కటాయిత్యం ఉంటుంది ఆ విధంగా అలాగే దాన్ని వ్యాప్యంగా అంటే లిమిటెడ్గా నేరేగా చేసి పెట్టుకోకూడదు సూక్ష్మమైన తత్వము వ్యాపకంగా ఉంటుంది ఎంత వ్యాపకంగా ఉంటాయి సూక్ష్మమైన ఆత్మతత్వం ఎంతో వ్యాపకమే ఉంటాయి చూడండి నేటర్ అండ్ ఎనర్జీ అవి రెండు మనకు జగత్తులో ఉంటాయి సూక్ష్మంగా చూసుకునేది కనపడతారు అది కూడా వెళ్ళలేకపోతే ఇంకా అది వేరే సంగతి సో మేటర్ అండ్ ఎనర్జీ సో మీరు మేటర్ని చూసేదానికి నామరూపాలు చూసేదానికి ఎంత పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇది దాని సింపుల్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పాను ఇది కొండ అన్నారు కొండ అనగానే ఇది లాస్ట్ ఇయర్ ఏ చేశారు లాస్ట్ ఇయరే మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏ నాలుగు శోట నేను చెప్పి ఆయన కొన్ని కొట్టు చూసాను టూ ఇప్పుడు ఇల్ల దారి గిరిచాను అనుకోండి ఇప్పుడే దాన్ని బతుకు అది స్థూలం స్థూలం యొక్క అలా ఉంటుంది కానీ దీన్ని నేటర్ ని మీరు తెలుసుకుంటే మేటర్ ఇట్ ఈజ్ మేటర్ ఈ మేటర్ అవునా మన సందేహం ఏమైనా ఉందా మ్యాటర్ కదండి సపోజ్ దీన్ని తూపం వేస్తాడు అనుకోండి దేని తూపం వస్తుంది మీకు మేటర్ యొక్క తూపం వస్తుంది ఇట్ మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే మేటర్ నుంచి నిర్మాణమైనటువంటి పదార్థం కదా కాబట్టి యాజ్ మ్యాటర్ కనుక దీన్ని చూసినట్లయితే యాజ్ మ్యాటర్ దాన్ని పుట్టినప్పుడు దాన్ని నాశం ఎప్పుడంటే మీరు ఏం సమాధానం చెప్పారు అది పుట్టినప్పుడు మన వాళ్ళు లేను అది నాశం పోయినప్పటికీ మళ్ళీ ఉండం మన జీవితం దాని జీవితం యాజ్ మ్యాటర్ దాని జీవితంతో పోలిస్తే ఒక వ్యక్తిగా మన జీవితం అత్యంత అవతరమైనది యాజ్ మ్యాటర్ యాజ్ మ్యాటర్ అది ఒక ఐదు గిరిజన సంవత్సరాల క్రితం పుట్టింది సూర్యుడి నుంచి కుట్టింది అయితే దిగ్వాణుల నుంచి కుట్టింది as matter. As matter, it will continue to exist for another five billion years or ten billion years. If matter is not present, then it will come to us. Therefore, as matter, if we have an atom, we will be able to annihilate, we will be able to motivate us as a matter. As matter, we will be able to motivate us as a matter. So much is going to be. మీరు ఇంకా కుండ అని పక్కన పెడితే ఏమీ లేదు దాంట్లో కానీ యాజ్ మ్యాటర్ అని తెలుసుకోగలిగితే రేపు సోమచ్చింది కాబట్టి యాజ్ కుండ అంటే ఇక్కడే ఉంది దీనికే పరిమితమై ఉన్నది ఇట్ ఈజ్ మ్యాటర్ ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇంకంత్ కుండ నుంచి మీరు తెలుసుకున్న సత్యము సత్యవస్తువు సకల జగత్తుకి మూలంగా అదే ఉన్నది అని నేను చెప్పచ్చు అయితే దాత్మయ నింశ హిందువే ఒక బిందుని పట్టుకుని దాంట్లో మీరు సింధుని దర్శించవచ్చు అది సూక్ష్మ బుద్ధి యొక్క విశేషం స్థూల బుద్ధి గలవాడు వారు కేవలము ఆ కొండని మీరు చూశారనుకోండి ఏం చూసినట్టు మీరు మీరు కొండ కూడా పూర్తిగా చూడాలి ఇటువైపు చూశారు కానీ ఇటువరకే ఉందో మీరేం చూశారు కొండ లోపల ఉండే మీకు ఇదిగో వెళ్ళ తెలుసు ఇటువైతే ఉందో ఏం వహ చేస్తారు ఇంతవరకు కలర్ వేశారనుకోండి హాఫ్ కలర్ వేశారనుకోండి మీకేం తెలుస్తుంది దేవుడు గంధపు బతులు ఉన్నాయి మీకు ఎదురు వస్తుంది లోపలే ఉండాలి ఎదురు వస్తుంది స్థూలంగా మీరు తెలిసి ఇది కంప్లీట్ స్థూల జ్ఞానం సైన్స్ ని ఫిలాసఫర్స్ ఏమైనా వర్ణించాడంటే అంగ్రస్ డిస్పర్షన్ ఇంటి దోషన్ ఆఫ్ గిటోర్స్ వర్ణించారు సైన్స్ అంటే అలాగే ముక్కలు ముక్కలు అయిపోయి ఇటువంటి ప్రజలు ఎత్తేస్తూ ఉంటాయి అలాగే విక్షేపాన్ని చెంది డిస్పర్స్ అయిపోతాం ఏ దేంట్లోకి డిస్పర్స్ అవ్వడానికి డీటెయిల్స్ లోకి డిస్పర్స్ అయిపోతాం ఈ డీటెయిల్స్ ఏదైనా హద్దు ఉన్నదా అంటే హద్దు లేదు అనంతంగా డీటెయిల్స్ అలా కొనసాగుతూనే ఉంటారు మీరు కంప్యూటర్ అన్నారనుకోండి మొత్తం మిగతా ప్రపంచమంతా మీరు పక్కన పెట్టి కంప్యూటర్ ఒక్కటే పెడతాం కంప్యూటర్ లో మళ్ళీ సాఫ్ట్వేర్ అన్నారనుకోండి హార్డ్వేర్ అనే మాట దరిదాపులకు రాలేనుకుంటే సాఫ్ట్వేర్ ఒక్కటే పడతాం సాఫ్ట్వేర్ లో మళ్ళీ ఆరోసీలు అన్నారనుకోండి మళ్ళీ శాప్ జాగ్రత్త లక్ష తొంభై సాఫ్ట్వేర్లు ఉన్నాయి అవన్నీ తోసిపుచ్చి కేవలం ఆరోచన్లో పట్టుకోవాలి ఆరోచన్లలో మళ్లీ దీ అకౌంట్స్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ అన్నారనుకోండి మీతో ఆరోచల్ ప్రోడక్ట్స్ వందలాది ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటి మళ్ళీ అవి కంపెనీకి అప్లై చేసే సందర్భంలో మీరు అక్కడ ఎంప్లై ఉంటారనుకోండి ఓన్లీ బటేరియా ఆఫ్ ద సాఫ్ట్వేర్ విచ్ అప్లైస్ టు ద కంపెనీ దాన్నే మీరు పట్టుకోవాల్సింది దాంట్లో మళ్లీ మీదేమో స్టోర్స్ అనుకోండి ఆ ఎంటైర్ అప్లికేషన్ లో స్టోర్స్ కార్తె నిర్బోవాల్సి ఉంది ఆ స్టోర్స్ లో మళ్ళీ మీ సెక్షన్స్ వేరు ఇలా ఎండ్లెస్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ ఎంత ఎంత విస్తారంగా ఉంటాయంటే ఈ దుకం నేరో నేరో నేరో నేరో అయిపోతూ ఉంటాయి వై యూ దుకం నేరో అండ్ నేరోయర్ యూ గట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది హోల్ అది దట్ ఈస్ హో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ దట్ ఈస్ హైట్ వర్క్స్ కానీ ఇక్కడ దట్ ఈస్ వాట్ వీ కాల్ కన్వర్జెన్స్ మనిషి కన్వర్జెన్స్ అంతేకనే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ అయ్యకూడది మనిషి మనస్సు కూడా కన్వర్జెన్స్ గా తయారవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి న్యూక్లియర్ ఫ్యామిలీలో చక్కగా తల్లి దిగే ఉండేసుకుంటే మనం హైవే పూట గడిపేవచ్చు అనే ధోరణిలో ఉంటాడు తెప్పిస్తే Oumamadu family love and hate They go into their emotional stability, that sense of belonging,that sense of comfort, that answeronian rhythm folk Page willing, first level personal. Not disdain Boltings, generation and learning group, like athing You could pray all human life, halfway convergeance. A beşer psychologists that understand who ÄrР younger person is convergent, the more is his suffering. అలా కన్వర్జెంట్ అయ్యగలది సఫర్ అయితూనే ఉంటుంది మరి సఫరింగ్ మీకు ఎండ్ ఉండదు అలా కాకుండా మీ మైండ్ని మీరు డైవర్జెంట్ చేసిన డైవర్జెన్స్ ఎక్స్పాండ్ ది మైండ్ సైకాలజీలో అక్కడ కూడా చెప్తారు మెడిటేట్ ఆన్ స్పేస్ అండి జస్ట్ మెడిటేట్ ఆన్ స్పేస్ మెడిటేట్ ఆన్ ది మీరు ఆ చేస్తే మీ మైండ్ డైవర్ట్ అవడం ప్రారంభం మైండ్ డైవర్ట్ అయ్యి కొలది దాని యొక్క a capacity to expand itself mindically. Mindically capacity, it can expand to infinite levels and become ātmādi-Brahma, or it can converge to the narrowest sense of body identification and cause a horrible samsara. Mind with a lakṣṇā, land lakṣṇā on the miryotu, then you can see the state of the air openly. So what a manas-suni, allah, vita-simpa jesko ambali, broader and broader and broader. ఎదో వాళ్ళు ఏదైనా తప్పు చేసేదనుకోండి ఇట్స్ ఓకే మేటర్ ఏదో ప్రెషర్లో ఉండి ఉంటాడు ఏదో మిస్టేక్ చేసి ఉంటాడు లెటర్ ఫర్గెట్ అండ్ ఫర్గేట్ అలాగ బ్రాడర్ అండ్ బ్రాడర్ అండ్ బ్రాడర్ ఏదైనా మీ ఉందనుకోండి కొన్ని ఎవరికైనా ఇద్దాం లెటర్స్ శరీర చనిపడే కలిసి అని అలాగా తర్వాత మీరు ధ్యానం చేసేప్పుడు కూడా స్పేస్ ని ధ్యానం చేయటం బీయింగ్ ధ్యానం చేయటం సో జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ కాన్షియస్నెస్ లోన్ డోంట్ ట్రై టు పర్టికులరైజ్ అలాగే ధ్యానం చేయటం ఇలా చేసినట్లయితే మైండ్ అలా డైవర్ట్ అవుతూ ఉంటుంది అలా డైవర్ట్ చేసి చేసి చేసినట్లయితే అప్పుడు దాన్ని ఆ సూక్ష్మత్వం దానికి అలవడుతుంది ఆ సూక్ష్మతత్వాన్ని తెలుసుకునేటువంటి శక్తి అలవడుతుంది ఆ సూక్ష్మతత్వం ఏమిటంటే ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మేటర్ ఎనర్జీ మేటర్ అనగానే మైండ్ ఎంత ఎక్స్పాండ్ అయిందో పార్ట్ అంటే చాలా కన్స్ట్రిక్ట్ అయిపోయినటువంటి మైండ్ మేటర్ ని కన్సిడర్ చేసేప్పటికే ఇది ఎక్స్పాండ్స్ అలా ఈ మ్యాటర్ లో మూలంలో ఎనర్జీ ఉంటే మ్యాటర్ అండ్ ఎనర్జీకి మూలంలో ఏ సత్య గత సత్యము గలదో అత్యంత సూక్ష్మాత సూక్ష్మమైన సత్యము ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇట్ లైఫ్ లైఫ్ నుంచి వచ్చింది ఎనర్జీ లైఫ్ ఎనర్జీ నుంచి మ్యాటర్ వచ్చింది సో ఎనర్జీ అండ్ మ్యాటర్ టుగదర్ యూ హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లైఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ నుంచి లైఫ్ రావడం మేము అంగీకరించాం అది వేదాంతర యొక్క దృష్టికోణం అది అది కాస్మాలజిస్ట్ చెప్తారు మ్యాటర్ వచ్చింది ఎనర్జీ వచ్చింది తర్వాత గ్యాసెస్ వచ్చాయి హైడ్రోజన్ వచ్చింది ఆక్సిజన్ వచ్చింది నైట్రోజన్ వచ్చింది ఒకదాంతరావు ఉంటాయి ఆ తర్వాత అమోనియా వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఆ తర్వాత ఎమినోయాక్సిడ్ వచ్చింది తర్వాత డిఎన్ఎం ఆలకి వచ్చింది తర్వాత ఎప్పుడో లైఫ్ వచ్చి ఉంటుంది వచ్చిందని చెప్పలేడు వచ్చి ఉంటుంది సో బయాలజీ చదివిన వాళ్ళు ఎవరినా సరే మీ దుఃఖం ఫిలాసఫర్స్ హక్స్ లాంటి పెద్ద పెద్ద బయాలజిస్టులు నిజం ఫిలాసఫర్స్ ఎందుకంటే బయాలజీలో ద గ్లోరీ ఆఫ్ లైఫ్ బాగా వాళ్ళకి అనుభవానికి వస్తుంది గ్లోరీ ఆఫ్ లైఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ చూసుకునే ఉంటారు కానీ ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీని ప్రభావితం చేస్తూ వీటికి అతీతంగా ఉండేటువంటి ఒక శక్తి దట్ ఈస్ లైఫ్ అది బయాలజీ చెందిన వాడికి అనుభవానికి కంప్యూటర్ వాడికి అనుభవానికి రాదు కంప్యూటర్ వాడికి వాడు బతికంతా మ్యాటర్ అండ్ ఎనర్జీతో సరిపడుతుంది లైఫ్ ను వాడు చూడలేడు హీ యూర్స్ లైఫ్ ఆల్సో Whereas in the biology of the world, the variety of life, the glory of life, the expansiveness of life, that is what we can do in that life, there is a glory in that life. We can do the synthesis of the synthesis of the life, we can do the consciousness of the life, and we can do it in that life, and we can do it in that life. అది న్యూయార్క్ లో మొదలవుతుంది ఎగరడం న్యూయార్క్ లో మొదలయ్యి క్రాసెస్ అట్లాంటి అండ్ ల్యాండ్స్ ఇన్ ఐర్లాండ్ ఐర్లాండ్లో ల్యాండ్ చేస్తుంది ఎంత ఎనర్జీ అయింది దాన్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు సంవత్సరాల తర్వాత రిసెప్ట్ చేసి క్యాలిక్యులేట్ చేశారు ఒక పక్షి ఎదురు వెళ్ళాలంటే ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ కావాలి అది ఎన్ని క్యాలరీస్ ఎనర్జీని అది ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి చేరింది మనం విమానంలో అయితే పదివేల లీటర్ల టర్డౌన్ సీరియల్ కోసి వీడు ఎలా వేస్తాడు అది మరి ఎక్కడి నుంచి తీసుకుంది ఎంత ఎనర్జీ దానికి ఖర్చు అయింది వాళ్ళు ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారంటే అది ఎనర్జీని చాలా కేర్ఫుల్ గా కన్సర్వ్ చేస్తుంది అది ఎనర్జీని ఖర్చు పెట్టదు అది రెక్కలని ఇలా ఊపదు ఇటు ఇటు పోసు గ్లైడింగ్ మోడ్ అది ఎగిరేపుడు దిగిన ఇంచోట రెక్కలు నిల్లా ఇలా ఊపితా ఊపితే పైకి ఎదుగుతుంది పైకి వెళ్ళడం అంటే ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది మీకు తెలుస్తుంది చాలా ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది సో ఆయాసం వస్తుంది మెట్లెక్కి అలా తగ్గడుతుంది ఒకసారి ఒక తాల్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అది ఇట్ జస్ట్ రిలాక్సెస్ ఇన్ ది ఎయిర్ ఎయిర్ కుషన్ తన వైఫ్కి అనుకూలంగా చేసుకుని ఇంకా రెక్కలు కదపడం రెక్కలను అలాగే ఫిక్స్ చేసేసుకుని అలా ఉండిపోతుంది గ్లైడింగ్ మోడ్ లోకి వచ్చేస్తుంది గ్లైడింగ్ మోడ్ లో మీకు ఎక్స్ట్రా ఎనర్జీ ఖర్చు కాదు తర్వాత విండ్ మూవ్మెంట్ ఉంటుంది ఆ విన్ మూవ్మెంట్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది ఆ రెక్కల పొజిషన్ అది కూడా ఫిక్స్ చేసి ఆ విన్ మూవ్మెంట్లో నుంచి ఎనర్జీని తీసుకుంటుంది తీసుకుని అలా గ్లైడింగ్లో మినిమమ్ మూవ్మెంట్ ఆఫ్ టోకన్ టోకన్ కొంచెం మినిమం మూవ్ చేస్తుందంటే అలా విక్కుతూ అలాగా ఒక రెండు రోజులో మూడు రోజులో అలాగే ఉండిపోతుంది అక్కడ ఆకాశం ఉండిపోయి డైరెక్షన్ తప్పదు నక్షత్రాలు భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వాటన్నిటినీ సెన్స్ చేసుకుంటాం ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి దాని దగ్గర దానికే తన దేహమే ఒక ఇన్స్ట్రుమెంట్ దాని లైఫే ఇన్స్ట్రుమెంట్ ఒక ఇంటికి మ్యావిగేట్ చేస్తుంది కరెక్ట్గా ఎక్కడ దిగాలో అక్కడ ఒక పక్షి చేసే పని అది చదివి దాన్ని అధ్యయనం చేయడానికి మనకి రీసెర్చ్ స్కాలర్స్ హండ్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ డేస్ అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు అది చూసి వీరు ఆశ్చర్యపడ్డం తప్ప వేరు లేదు దండం పెట్టి తప్ప ఇంకేం కాబట్టి మ్యాటర్ అండ్ ఎనర్జీకి మూలంలో లైఫ్ ఉన్నది ఆ లైఫ్ కే ఇంటెలిజెన్స్ ఉన్నది ఈ జగత్ అంతా కూడా దాని నుండి ఆవిర్భవించండి ఈ జగత్ యొక్క ఆత్మ అది ఎసెన్షియల్ కంటెంట్ ఈస్ లైఫ్ మీకు నాన్ లివింగ్ అని కనపడే పదార్థము కూడా ఆ లైఫ్ నుంచే ఆవిర్భవించి అయిత దాత్మ్యం ఇదం సర్వం తత్స్యం మనకి కనపడే ఈ నామరూపాలు అవి కనపడే నామరూపాలను ఎప్పుడైతే అన్నానో అప్పుడే వాటి బతుకు తేలిపోయింది కనపడేది తప్ప ఉన్నది కాదు ఇది ఒక రూలు ఎద్ దృశ్యం తన్నశ్యం ఎద్ృశ్యం తన్నశ్యం ఏది మీ కంటికి కనబడుతుందో అది నశించి తీరుందని నశించకుండా మిగిలినది కంటికి కనపడదు అది దాని సమాచారం మ్యాటర్ ని మీరు కంటితో చూడలేరు మ్యాటర్ ని కంటితో ఏం చూస్తారు మీరు మ్యాటర్ హ్యాస్ నా మ్యాటర్ ఈజ్ కన్సర్వ్డ్ మ్యాటర్ ఈజ్ నీదర్ డిస్ట్రాయిడ్ నార్ హియేటెడ్ యూ కనాట్ సి మ్యాటర్ విత్ ఐస్ ఆ మ్యాటర్ యొక్క ఒక ఫామ్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఆ ఫామ్ మీరు చూస్తారు కాబట్టి మీరు కంటితో చూసి ఇది ఎలాగో మీరు ఏదైతే కంటిలో చూడలేదో అది నశించదు కాబట్టి కంటితో చూసి ప్రయత్నం చేయొద్దు కంటితో చూసింది సత్యం అనుకోవద్దు అసలు నిజానికి కంటితో చూసిది ఇత్య అది కనబడేదే కానీ ఉన్నది కాదు అని తెలుసుకున్నప్పుడే వీడి మనస్సు శుద్ధి కలుగుతుంది ఆ పరిశుద్ధి దానికి వస్తుంది ఆ ఆ విధంగా విశుద్ధమైన మనస్సుకి మాత్రమే సత్య జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆ లైఫ్ అనేది ఏదైతే ఉందో అది కంటికి కనపడేది కాదు బట్ యూ కెన్ ఫీల్ ఇట్ యూ కెన్ సెన్స్ ఇట్ బికాజ్ ఇట్ హ్యాపన్స్ టు బి యువర్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ ఇన్ ఎనీ కేస్ కాబట్టి అది సత్యము సత్యమైనటువంటి ఆ తత్వము అది నాకంటే ఏనాడూ భిన్నంగా లేదు స ఆత్మ జగత్తుగంతకీ ఏది ఆత్మ ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి దీనితో తాదాత్న్ని చెంది ఉన్న వ్యక్తికి కూడా దత్ ఈగో లిమిటెడ్ ఈగోకి కూడా అది ఏ ఆత్మ స ఆత్మ సత్వమసి శ్వేతకేతో ఇప్పుడు మనిషి ఒక సత్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది సత్వమసి ఇది గుర్తించమనేటువంటి సందేశం ఏమిటంటే వీడు గుర్తించాల్సింది వీడు ఏది తాను కావాలని ఆకాంక్షిస్తాడో అది సర్వకాలములలో తాను అయ్యే ఉన్నాడు అనే సత్యాన్ని వీడు గుర్తించాను మనిషి ఏది కావాలి నాకు ఆకాంక్షిస్తాడు గొప్పవాడు కావాలి వీడు గొప్పవాడు అయ్యే ఉన్నాడు వీడు గుర్తించడం చాలా కష్టం నేను ఎలా గొప్పవాడిని అయ్యానా బా మీరేదో నన్ను నాకు చేయలో అంటే ఇంకా అది గుర్తింపు కష్టం మీరు గొప్పవాడు కావాలనుకుంటున్నారు యూఆర్ ఆల్రెడీ దాట్ మీరు ఆనంద స్వరూపులు కావాలనుకుంటున్నారు యు ఆర్ దాట్ మీరు శోక విముక్తులు కావాలనుకుంటున్నారా లేదా యు ఆర్ దాట్ యు ఆర్ శోక విముక్తులు ఇప్పుడు మీరు ఏది కావాలనుకుంటున్నారో మీకు స్త్రీ అంటే ఈ బంధముల నుండి విముక్తుల్ని కావాలని మీరు అనుకుంటుంటే యు ఆర్ ఆల్రెడీ దాట్ అయితే మరి నాకు ఆ సత్యం ఎందుకు తెలియదు నేను శోక విముక్తుల్ని కావాలనుకుంటున్నాను కానీ శోకంతో నేను సఫర్ అవుతున్నానని నాకు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందంటే ఇట్ ఈజ్ ఎంటైర్లీ బికాజ్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఒకప్పుడు ఇగ్నరెన్స్ కూడా కాదు ఇండిఫరెన్స్ ఇగ్నరెన్స్కి అనేక రూపాలు ఉంటాయి అజ్ఞానానికి అనేక రూపాలు ఉంటాయి ఉపేక్షాభావం కూడా అజ్ఞానంలో ఒక ప్రధానమైన అంశం ఉపేక్ష ఇప్పుడు మీకు సపోజ్ మీరు ఎవరికైనాను ఎవరండి మీ స్వరూపము పూర్ణము కాబట్టి మీరు ఈ ఈ ఇంద్రియ భోగముల వెంట పరుగులెత్తి మీరు సుఖాన్ని సంపాదించిన కర్లా అది మీ స్వరూపంలో ఇప్పటికే ఉన్నది అనే ఎవరికైనా చెప్పారనుకోండి అయితే కాబో కాపోసేమోనండి కాపోసం అవ్వచ్చు నేను ఐ డోంట్ డినై దాట్ కానీ మిమ్మల్ని నేను తర్వాత కలుస్తానని నేను వెళ్ళిపోతాను అది ఇగ్నరెన్స్ కాదని మీరు అనుకోదు అది ఇగ్నోరెన్సే దిఫరెన్స్ ఇది ఇగ్నోరెన్స్తో కాబట్టి ఇగ్నోరెన్స్ చాలా రూపాల్లో కనపడుతుంది ఒకప్పుడు ఇగ్నోరెన్స్ ఏ రూపంలో కనపడుతుందంటే నాకు తెలిసిపోయింది అనే రూపంలో కనపడుతుంది ఆ రూపంలో వస్తుంది నాకు తెలిసిపోయిందని వాడు అనుకు అని కనుక వాడు అనుకున్నాడంటే అది ఇగ్నోరెన్స్ యొక్క మరో రూపం ఇండిఫరెన్స్ ఆ దీన్ని తర్వాత చూడాలండి కాబట్టి మీరు మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఒక భయంకరమైన ఇండిఫరెన్స్ తోటి దక్కిస్తాం మనకి వేదాంతం అన్నా ఆత్మస్వరూపం ఉన్నా వీఆర్ నాట్ వెరీ క్యూరో విఆర్ ఇండిఫరెంట్ అయిపోతుంది మనకి ఎందుకు ఇండిఫరెన్స్ వస్తుందంటే కేవలము సంసారం ముందు ఉండే ఆసక్తి వల్ల ఉండాల్సినంత వైరాగ్యం లేకపోవడం చేతనే ఇండిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఆ ఇండిఫరెన్స్ ని ఇండిఫరెన్స్ అంటే ఉపేక్షాభావం ఉదాసీన భావం తర్వాత చూసుకోవచ్చులే అనేటువంటి ఒక ధోరణి దాన్ని మీరు ఈ క్షణంలో రిజెక్ట్ చేసి ఈ అజ్ఞానానికి ఈ ఉపేక్షకి వ్యతిరేకంగా మీరు ఒక విప్లవాన్ని అంతరంగంలో ఒక విప్లవాన్ని ఆంతరిక విప్లవాన్ని మీరు తీసుకురాగలిగితే ఈ క్షణంలో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ దట్ రివోల్ట్ రివోల్ట్ లేకుండగా ఆ చేంజ్ రాదు ఎందుకంటే మనము ఆ ఇగ్నోరెన్స్ అండ్ ఇండిఫరెన్స్ లో వాళ్ళ దాంట్లో చిక్కుకుపోయి ఉంటాం మనం ఏం చేస్తామంటే ఈ ఉపేక్షాభావం వల్ల ఈ అజ్ఞానం వల్ల ఏది నేను కాదో అదే అయిపోయి బతికేస్తూ ఉంటాను నేను నేను శోక సంతప్తుడను కానే కానుసలు నాకు శోకము నన్ను స్పృశించను కూడా స్పృశించలేదు కానీ నేను శోకంతో ఇబ్బంది పడుతూ నేను ఒక బతుకు బతికేస్తాను ఈ భయంలో ఉన్న వాళ్ళందరూ ఏమిటంటారు భయపడుతూ ఉంటారు చూడండి మీరు ఎప్పుడైనా భయంతో ఇబ్బంది పడేవాడు మీకు ఎప్పుడైనా కదిగాడా మీకు అలాంటి వాళ్ళు కనపడతారు అలా భయపడుతూ ఉంటాడు ఎప్పుడు ఈ భయపడేవాడు దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి ఈ అంత చెప్పినా వీడికి అక్కడరా వీడి బుర్రకి వీడు మూర్ఖుల్లో ఉన్నాడే వీడు భయమునకు హేతువు లేదు నిధి హేతుకము ఏ హేతువు లేకుండానే వీడు భయపడతావు అనవసరంగా ఇబ్బంది పడుతున్నాడు బాబు నువ్వు ఏమి ఇబ్బంది పడ్డావు అనవసరం రా నీ భయానికి కారణం లేదు నువ్వు మూర్ఖుడు నువ్వు భయాన్ని విదిలిపెట్టు అని మనం వాడు విదిలిపెట్ట వాడు దాన్ని కొట్టు తీసుకు ఎందువల్ల నేను భయం పోయి సుఖంగా ఉండాలని వాడికి అనిపించదా అనిపిస్తుంది కానీ వాడి ఇగ్నరెన్స్ ఏ లెవెల్కి వచ్చిందంటే లెవెల్ ఈ ఒక లైఫ్ ను లీడ్ చేస్తాడు ఏ లైఫ్ వాడికి అధిష్టం కాదో దాన్నే లీడ్ చేస్తూ బ్రతికేస్తాడు సో విధులు పెట్టాలా బాబు అంటే విధులు పెట్టాలి కొంతమందిలో ఇది ఒక సిండ్రోమ్ ఉంటుంది ఎగరవాడికి నేను అపకారం చేసి నేను నా వల్ల ఎగరవాడి మనసు కష్టపడిందంటే వెళ్ళి క్షమాపణ చెప్పేస్తే ఆ పోలేండి పర్వాలేదు నేనేమంత కష్టపడలేదు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా సెన్సిటివ్ పీపుల్ ఐ అప్రిషియేట్ మీరు దాన్ని మళ్ళీ మొన్నడు ఎవరండి నేను అల్లారన్నాను మీరు మళ్ళీ కష్టపెట్టుకున్నారా అని మళ్ళీ లేదండి ఏం కష్టపెట్టుకోలేదు నేను పర్వాలేదు నేను ఐ అండర్స్టాండ్ మీరు దాని మళ్ళీ ఆ కలిసి మీరు ఏమైనా అనుకున్నారేమో నాకు తర్వాత ఇంకా వాడిని ఎవరు కన్విన్స్ చేస్తాడు సో ఆ రకంగా నీకే భయము లేదురా బాబు నువ్వు హాయిగా ఉన్నావు నువ్వు భయపడాల్సిన హేతు లేదు అంటే ఇది ఏమోనండి మరి మా ఈ పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు మంచి సార్ ఇద్దరే పిల్లలు ఇద్దరు ఉండడం ఈ ఇద్దరు ఉండడం కూడా పెదనైనా ఒకళ్ళు ఉంటారు ఈ ఇద్దరు పిల్లలు లేకపోతే పూర్వం వాళ్ళు ఏడుగురు ఎనమండుగురు తొమ్మిదిగురు పిల్లలు ఉన్నవాళ్ళు ఎప్పుడు బెంగళూరుతో ఎరగర వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు పిల్లలు వీళ్ళు మొత్తం వెళ్ళకుండా శక్తి ఎక్కి అంటే ఆ పిల్లల మీద పెట్టి వాళ్ళని మంచిగా చదివిస్తారు వాళ్ళకి భోజనం కలపడినా పెడతారు కొరం వాళ్ళకి తల్లే దీని పోరానికి వారు అన్ని పుష్టికరమైన ఆహార పదార్థాలన్నీ పెడతారు మంచి ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు బెస్ట్ ట్యూషన్ చెప్పిస్తారు వాళ్ళు ఆల్రెడీ హీజ్ డూయింగ్ ఓకే హీస్ గ్రోయింగ్ గుడినా వీడి తన చిన్న తనలో ఎప్పుడు ఎదగని భోగాలని కూడా ఉంటాడు మంచిగా చదువుకుంటూ ఉంటాడు అయినా వీడికి బెంగా వీడి ఆదం సో వాడితో కొంతమంది తల్లులు కూడా అలా ఉంటారు ఏం పర్వాలేదు మా ఎలక్ట్రింగ్ మీద వర్కౌట్ ఆల్రై కంటే ఏమో స్వామికి నేను అలాగ అనిపించట్లేదు సో ఈ మనిషి వాట్ హీ నాట్ అదే అయిపోయి బతికిస్తూ ఉంటాడు అది అజ్ఞానం యొక్క మహిమ సో తర్వాత ఇంకొకటి నువ్వు భయపడడానికి హేతువు లేవు నేను ఈ భయపడే వాళ్ళతో నాకు అనుభవం వస్తూ ఉంటుంది నీకు భయపడ్డానికి హేతు ఏం లేదో నువ్వు కమౌటం బట్ క్లియర్ అంటే వాడు అక్కడ నిర్హేతుకమైన భయాన్ని సమర్థించే యుక్తులు నాకు చెప్తాడు తప్పించి కొత్త కొత్త యుక్తులన్నీ కల్పించి స్వామీజీ మీరు అలాగే అంటారండి మీకేం తెలుసని ఏవో లేనిపోని యుక్తులన్నీ కల్పిత యుక్తులన్నీ తీసుకొచ్చి నాకప్పు చెప్తాడు తప్పించి నేను చెప్తున్న సత్యాన్ని పట్టుకోనే పట్టుకోడు కాబట్టి మనిషి ఒక వాడి అజ్ఞానం ఎంత ఘోరమైనదంటే తాను ఏది కాదో దాంట్లో బతుకుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు దాని నుంచి బయటికి రావడానికి తలుపు తెరిచినా కూడా వీడు బయటికి రాడు పైగా బయటికి రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ వీ డూ ఆల్ దాట్ అందు గురించే తత్వము వాక్యం మనకంత దూరంగా నిలిచిపోతుంది వీడు నేను చెప్పినంతగా చేస్తాం ఇప్పుడు మన నేను ఒక సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా the imagination ignorance imagination naminde i am this i am gotten you don't imagination lo botutonda and this i am gotten ob imagination lo botukonda i imagination o emper mysterious ga untundante adi imagination lo botutunnara koda adi real ga kanapadutundi this is the mystery of the imagination that it seems to be real kabatti veelu ఒక తన ఎందు ఆరోపించుకున్నటువంటి ధర్మాలన్నీ కూడా వీడు కేవలము కల్పనతోకి సంపాదించుకున్న లేదు అలాగే కల్పించుకుని ఊహ చేసుకుని తన ఎందు ధర్మాలను ఆరోపించుకుని వీడు బతుకుతూ ఉంటాడు ఆ వీడు వీడంతటి వీడే కల్పించుకుంటాడు వీడంతటి వీడే ఊహించుకుంటాడు అవన్నీ సత్యమని వీడు అనుకుంటూ ఉంటాడు నేను ఇదే దృష్టాంతం చెప్తా మీరు చీకట్లో యుసీఎస్ షాడో మీరు నైట్ టైం దీపాలన్నీ ఆపేసి ఓ చిన్న ఏదో గుడ్డి గుడ్డి దీపం ఒకటే వెలుగుతూ ఉంటుంది అటు భైక ఏమో సూర్యుడు చంద్రుడు లేకపోతే నక్షత్రాల కాంతి ఏదో సంవరాల్ డిస్పర్స్ లైట్ ఉంటుంది కొద్ది కాంతి ఉంటుంది గుడ్డి దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది దాంతో మీకు ఏమైపోతుందంటే ప్రతి పదార్థము కూడా ఇట్ క్యాష్ షాడో మీరు అక్కడ ఒక ఒక లైన్ వేశాక దాని మీద బసార్ వేశాడనుకోండి దాని షాడో ఇక్కడ పడుతుంది వచ్చి ఆ షాడో యూఆర్ రెడీ టు సీ థింగ్స్ ఇన్ ఇట్ వర్ ఫోర్ ఎండ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఇన్ ఇట్ మన మనస్సు ఎప్పుడు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఎప్పుడు ఏదో ఉంటుంది అనే ఆలోచనలో ఉంటుంది దాన్ని కేర్ఫుల్ గా క్యూన్ చేసి ఇది బహుశా మనం ఇమాజిన్ చేసింది కాదేమో అని అలాగే దాన్ని ట్యూన్ చేసి చేసి పెడితే అప్పుడు అది లైవ్ లో పడుతుంది కానీ లేకపోతే షాడో చూసిన వెంటనే ఇది ఇమాజిన్స్ థింగ్స్ అలాగే సౌండ్స్ సౌండ్స్ సౌండ్ వస్తే దాని మనం భయపడతాం నేను ఒక బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను bread టోస్ట్ చేసుకుంటే మనకు వస్తుంది అంటాడు వాడు ఆటో పాప్ అని పేరు పెడతాడు ఆటోపాప్ పెద్ద ఇంత డెవలంత అక్షరాలు ఆ అక్షడ ఆ పెట్టి ఒక ప్లాస్టిక్ పెట్టిలో పెడతాడు కదా దానిపైన ఆటో అని పెడతాడు ఈ ఆటో వర్క్స్ ఫర్ త్రీ డేస్ అని కానీ స్టాప్స్ వస్తుంది అది మీరు ఆటో అంటే నల్లగా డైరెక్ట్కి వస్తుంది నో ఆటో అంటాడు మనం కొన్న రోజులు వాడు అలాగే మనం అంటాడు ఇట్ డజంట్ వర్క్ వాడు పెడతాడు కానీ ఆ పెట్టిన ధర్మోత్సాహంతో ఏదో పెడతాడు ఆటోమేటిక్ స్విచ్ పెడతాడు అది ఎంత పూర్తి బజాజ్గా మాకు చెప్తున్నాను నేను ఆయన టెక్ బజాజ్ ఫెలో ఈ సపోజ్ ఇది బెస్ట్ ఫెలో ఇన్ ది ఫీల్డ్ వాడి బతికి ఇలా వాడు ఎంత పూర్ క్వాలిటీ పెడతాడంటే కొంచెం వేడెచ్చేపుడు ఇవన్నీ పనిచేయడం మానేస్తాయి కొంత వేడు ఎక్కుతుంది కదా ఆ హీట్ హీట్ ఇంపాక్ట్ తోటి ఇవన్నీ పనిచేయడం మానేస్తాయి నో అటోప్ నథింగ్ మీరు దాంతో తొంగి చూసి ఆయన పాల్లే అనుకుని అది ఆఫ్ చేసుకోవడమే మీరు ఆప్ చేసుకుని బయటికి వేదాం ఒకవేళ చాలా లేదంటే మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ పక్కనే ఉండి ఈసారి మళ్ళీ ఆప్ చేసుకుని ట్రైలెండ్ అడరే కానీ ఇలా ఇవేం వర్క్ అవన్నీ కూడా వర్క్ చేయడం మన ఇస్తాయి హీట్ ఇంపాక్ట్ వాటి దగ్గరే వర్క్ చేస్తాయి ఆ ఇంకా ఆ షాప్లోనే మీరు ఇంకో అడగొని సార్ ట్రై చేసి చేస్తే అక్కడే రండి ఇది సో యూస్లెస్ మెటీరియల్ ఎనివే అది తీసుకొచ్చి సో నేను ఐ వాస్ డ్యూయింగ్ ఇట్ అండ్ దెన్ దేక్అట్ దిస్ థింగ్ సమ్హౌ ఇట్ కమ్స్ అవుట్ వాళ్ళ స్పింగ్లు ఏవో పెడతాడు ఆ స్పింగ్లు కూడా కొంత రీజనబుల్ కదా చాలా దొద్దు స్ప్రింగ్లు ఏవో పెట్టేవాడు కదా అది టక్కుమని కొడుతుంది ఈ తక్కువని శబ్దం వచ్చేప్పటికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నేను మొత్తం వెతికేస్తున్నాను ఎక్కడి నుంచి వస్తుంది టక్ ఇక్కడ ఏమైనా ఇన్వర్టర్ టక్ అంటుందా లేకపోతే అక్కడ కంప్యూటర్ దగ్గర ఏమైనా టక్కు సౌండ్ వచ్చింది ఈ టక్కు సౌండ్ వచ్చేప్పటికీ ఎక్కడో ఏదో ఇన్స్ట్రుమెంట్ అంటుకుపోయిందనో విరిగిపోయిందనో ఏదో డౌట్ లేకపోతే తగ్గ వెతికేదాడు ఎక్కడా ఏది కనపడదు అయిపోయింది ఎక్కడ చిన్నసారి అయిపోయింది ఓ బ్రెడ్ కలిసి ఇంకో బ్రెడ్ దాంట్లో పెట్టి మళ్ళీ కలిసి మళ్ళీ ఆఖరికి ఈ ఇమాజినేషన్ సమయన తర్వాత ఇచ్చే డిస్కవరీ ఏంటంటే దీన్ని ఈ ఆటో పాస్ గురించి అప్పుడు ఓహో అంటే నేను అలా ఇమాజిన్ చేస్తున్నా ఏదో ఆఫ్ డజన్ ఉన్నాయి కదా ఈ వీటిల్లో ఏదో ఆడికి విరిగిపోతుంది అంటే ఎప్పుడు అదే దృష్టి దాంతో అలాంటి ద్రవ కలుగుతుంది అప్పుడు అనుకున్నాను ఆ బాబా ఇమాజినేషన్ ఈజ్ పెసల్ డేంజరస్ థింగ్ సో రాత్రి పూటో రాత్రి పదకొండుకో పన్నెండుకో ఒంటి గంటకో రెండింటికో మీకు తెలివి వచ్చినప్పుడు మైండ్ ఈ ద్వారంలో పనిచేస్తూ ఉంటుంది ఆల్ షాడోస్ సర్ సంథింగ్ డేంజరస్ అండ్ ఆల్ సౌండ్స్ అప్పుడు అన్ని సౌండ్స్ బంద్ ఉంటాయి అంతేత ప్రసరం సౌండ్ ఏదైనా వస్తే అది ప్రామనెంట్ గా వినపడుతుంది ఆ సౌండ్ వినగానే మీకు ఏమనిపిస్తుందంటే ఏదో అయిపోయింది ఆ టైంలో వాడు కొంచెం దెయ్యాలు భూతాలు ఈ ధోరణి గలవాడు ఉన్నాడు అందులో పైగా మహాత్ములు ఏమని చెప్తున్నారంటే దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి మీరు ఈ శ్లోకం చదివితే ఆ దెయ్యం పోతుంది ఈ శ్లోకం చదివితే భూతం పోతుందని చెప్తారు మీరు ఆ దెయ్యాలకి భూతాలకి పేర్లు పెడతా ఆ లిస్టు వీటి చేత కంకస్ చేస్తారు శాకిని డాకిని భూత ప్రేతాకి అక్షరాక్షస అని ఇలా ఒకటి వీడికి అంతర్థం చేసి పెట్టింది వీడు బతుకంట ఈ షాడోస్ చూస్తూ ఉన్నాం షాకినీ అన్నాడు అన్న అలా భయపడతూ ఉన్నాం వీడు బతుకంటే లేదో బతుకుతాడు తప్పించి నేను భయపడాల్సిన హేతు లేదు అనే సత్యాన్ని వీరు తెలుసుకునే తెలుసుకోడు దట్ ఈస్ హౌ పీపుల్ లీవ్ ద లివ్ ఇన్ ఇమాజినేషన్ అండ్ సూపర్ స్టిషన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే దాని భయ హేతువు లేదు నేను ఏ షాడో చూసి ఇమాజిన్ చేస్తున్నాను అది ఇమాజినేషన్ ఇట్స్ నాట్ రియల్ ఇట్ అపియర్స్ రియల్ ఇట్ నాట్ రియల్ సౌండ్ విని ఇమాజిన్ చేస్తున్నాను ఇట్ ఇస్ ఇమాజినేషన్ అని తెలుసుకోడు ఇది దృష్టాంతం ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం దాష్టాంతికం ఏమిటంటే ఇప్పుడు దేహాభిమానంతో నేను ఫలానా నేను ఫలానా అనే వీడేమో భ్రాంతిలు జీవిస్తూ ఉంటాడు నువ్వు అవును నువ్వు ఫలానాది నువ్వు మూర్ఖుడు నీ అజ్ఞానవి నువ్వు అయోగ్యుడు నువ్వు పాపాత్ముడువి నువ్వు ఏమో అది చెప్పేటువంటి మహాత్ములకు సంఖ్యకు కొనవలేదు సో వీడు అలాగే బతుకుతాడు ఇవన్నీ న్యాగం చేసుకుంటే బతుకుతాడు కానీ నా స్వరూపము పూర్ణము అని వీడు అన్నడూ తెలుసుకోండి యాజ్ లాంగ్ యాజ్ దట్ ఇమాజినేషన్ తెల్స్ ఇస్ ఈ విల్ నాట్ మోడి ట్రూ నేను ఇంకో మాట చెప్తా ఒక వ్యక్తి బ్రహ్మచారి కావచ్చు లేకపోతే గృహస్థు కావచ్చు లేదా సర్వసంగా పరిత్యాజి కావచ్చు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈస్ డూ యూ టేక్ యువర్ ఇమాజినేషన్స్ టు బి రియల్ ఆర్ నాట్ దట్ ఏ లోన్ మ్యాటర్స్ దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ ఆర్ యు స్లేవ్ ఆఫ్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్ ఆర్ యు ఆర్ విల్లింగ్ టు పుట్ యువర్ ఇమాజినేషన్ రెడీ టు ఎగ్జామిన్ దెమ్ అండ్ రిజెక్ట్ దమ్ ఇఫ్ ది ఆర్ నాట్ రియల్ ఈ స్వరూపాన్ని మీరు తెలుసుకునేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అది ఒక్కటే ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ గురించి ఏమిటేమిటైతే ఇమాజిన్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా కల్పన మీరు ఏ మీ స్వరూపం విషయంలో మీరు చూపించేటువంటి ఉపేక్షాభావం ఏది కలదో ఇండిఫరెన్స్ ఏది కలదో అదే మీ శత్రువు వాస్తవంలో మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఇప్పటికే మీరు అయి ఉన్నారు ఉదాహరణకి మీరు భయాల నుంచి విముక్తుల్ని కావాలనుకుంటున్నారా లేదా అనుకుంటున్నాము ఇప్పటికే ఆల్రెడీ మీరు భయ విముక్తులై ఉన్నారు మరి ఎందుకు మరి మేము భయపడుతున్నట్టు అంటే అదే మీ ఇమాజినేషన్ యొక్క ప్రమాదం డేంజర్ అదే మీ ఇమాజినేషన్ యొక్క ప్రమాదం అదే సి డేంజర్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ యు ఆర్ ఇమాజినింగ్ యు ఆర్ ఇజినింగ్ బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఒక పెద్ద ఆయన అయ్యా నేను చచ్చిపోతే నా తల దగ్గర ద్వీపం దక్కివాడు ఎవరు ఉంటారని అడిగారు చచ్చిపోతే తన దగ్గర దీపం పెట్టాం చూశాడు ఇక్కడ అక్కడ తను చచ్చిపోయిన వెంటనే ఒక దీపం అంటే వెలిగిస్తాడు తను పడుకోబెడతారో పడుకోబెడ్డా దీపం వెలిగిస్తాం ఇంకా ఆ దేహం చుట్టూ వీళ్ళు చేసేటువంటి గడబడ ఎంత యూస్లెస్ గడబడి చేస్తాను శృతి చెప్పిన వాక్యాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది శృతి అవుతుంటుందంటే నువ్వు ఆ దేహానికి నువ్వు ఏది చేసినా అది ఆసురి ఉపనిషత్తు అని మీరు చదువులు కానీ అధ్యాయంలో వస్తుంది చాంద్రోజ దీంట్లో ఆసురి ఉపనిషత్తు ఆ దేహాన్ని మీరు Meaningful-ga, practical-ga, peacefully dispose of chesa cheta minahainci, you need not do anything else with it. Adyaha mograhasthadeha manukondai. You just carry it. Carry it to the cremation ground and cremate it and come back. So, dhankedo prasijananta, you follow that. Urke, don't make a huge deal about it. Just cremate it. If it is a sanyasi's body, then there is a method. Cremate it. You bury it over. don't be in hrushee case lo it's a drop in the matter over you pay some respect and all that to so the department soul but don't try to make a huge deal about it ora haran ke suppose elamala respect em konnai manu isthina hrushee case lo bari chestanu enduku why why should you do that you can do it in calm trigger it is accepted as a uh, hrushee case devar endukante dehani ge nuu reverence ta వీడు వీడు వీడు బతికి ఉండగా అయితే వీడు సూక్ష్మ శరీరం వెళ్ళి రివర్లో స్నానం చేసి పుణ్యం సంపాదించుకున్నాడనంటే ఆయన అండర్స్టాండ్ దేహానికి ఎవరు దేహానికారు ఎవరు నదీ స్నానం గంగా గంగా యొక్క పరిశ్రమతో దేహానిక లేక వీడి యొక్క లోపల ఉండే సూక్ష్మ శరీరానికి ఏంటి సూక్ష్మ శరీరానికి ఆ సూక్ష్మ శరీరము నువ్వు డిపాస్ట్ అయిపోయిందిగా ఇంక దేహాన్ని నువ్వు ఏ నదిలో దింపినా ఒకటే కానీ